జల చరగభూ సుర రూపా చ కమ నేత్ర సుందర సుమగ్రా కమల నేత్ర సుందర సుమగ్రావకి ప్రియ పుత్ర సమస్తోక సూత్ర నిఖిల పవనా నిర్మల జీవన సర్వే శురవంది విశ్వణ పన్నగ శయనా చీరాభి నిద్రితన మండల సుందర మంజుల మురళీ మనోహరా నీలి గగన మండల సుందర మంజుల మురళీ మనోహరా వేదాంత విజ్ఞాన స్వరూప సర్వేశ్వర చల్లచరంలు గభూసుర నరూపా జల్లచరం మనిషిలో ప్రేమ ఉంది పలుకు ఉంది కాని ప్రేమను పలుకుల్లో మడత మనిషికి సాధ్యం కాదు అందుకనే ప్రేమకు అర్థం ఉన్నా అది శబ్దంలో మాటకు చిక్కని మనసుకు దక్కని ప్రేమ హృదయానికి లభ్యమవుతుంది భావానికి గమ్యం అవుతుంది ఒక మనిషిని గాడిదే అని పిలవడం తిట్టు కానీ ప్రేమున్నటువంటి బంధువులు మన సహచరులు ఇష్టమైనటువంటి వాళ్ళు గాడిదే అని పిలిస్తే అది గౌరవంగా ఉంటుంది పెంచి పోషించినటువంటి తండ్రి విద్యాబుద్ధులు చెప్పినటువంటి ఉపాధ్యాయుడు అలాగే మనతో కలిసి జీవించేటువంటి స్నేహితుడు అలా పిలిచినప్పుడు మనసు ఎంతో సుఖపడినట్లు అనిపిస్తుంది బుద్ధగించినట్లుగా కూడా ఉంటుంది జుట్టుపట్టి లాగడం గెలడం గెచ్చడం ఇవన్నీ బాధాకరమైనటువంటి కార్యాలు కానీ ఇవన్నీ మనం పిల్లల విషయంలో చేస్తూనే ఉన్నాం పిల్లల్ని బాధ పెట్టాలి అని ఎవరు అనుకోరు బాహ్యానికి ఇవి బాధాకరంగా ఉన్నా వ్యాకరణానికి అందకపోయినా వ్యవహారంలో ఇవన్నీ ప్రేమ కార్యాలు భావపూర్ణాలు అలాగే చిన్నవాళ్లని నీవు అని పిలుస్తూ ఉంటాం ఇది సంప్రదాయం కాని వాళ్ళని తమరు అని మనం గౌరవంగా పిలిచాం అనుకోండి వాళ్ళు ఏదో తప్పు చేసినట్లుగా మరో రకంగా మారిపోతూ ఉంటారు ప్రేమలో లేని చోట గౌరవాలు ఎలా రుచిస్తాయి కళ్ళు తెరిపించడం పుణ్యకార్యం కళ్ళు మూయడం నేరం కానీ మనం కూర్చొని ఉంటే వెనక స్నేహితుడు మన కళ్ళు మూచాడనుకోండి అతని చేతులతో ఆ స్పర్శ మనకు ఆనందాన్ని ఇస్తుంది సుఖాన్ని కలిగిస్తుంది ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు తెల్లటి దుస్తులతో ఒక వ్యక్తి కనుక వస్తూ ఉంటే ఎదురుగా మనం వెళ్ళి ఒక రెండు శిరాబొట్లు కనుక అతని మీద కనుక చిలికిస్తే రోదన మాట అట్లా ఉండినా అదొక పెద్ద రాద్ధాంతంగా తయారవుతుంది కానీ వసంత నవరాత్రుల్లో రంగులు కుమ్మరిస్తే ఎవరి మీద నవ్వులే నాట్యం ఆడుతూ ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పచ్చు కాని వీటిలో ఉద్దేశం ఏమిటి అంటే ప్రేమ ఉన్న చోట జ్ఞానం ఉన్న చోట స్థూల దృష్టి పనికి రాదు శబ్ద పుష్టి సరిపోదు ప్రేమ అనేది మాటకు అందదు ప్రేమ అనేది వాక్కులో ఇమ్మడదు మనసులో నిలవదు పనులకు పరిమితం కాదు ప్రేమ హృదయానికి సంబంధించింది జ్ఞానానికి సంబంధించింది వెలుగులే కాని వ్యతలు ప్రేమకు ఎప్పుడో తెలియ పూర్ణమే గాని శూన్యం ప్రేమకు అర్థం కాదు ఇది ప్రేమ యొక్క వైభవం నందగోకులంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో అద్భుతమైనటువంటి లీలల్ని ప్రదర్శించాడు అవన్నీ కూడా ప్రేమ కార్యాలు వాటిని అర్థం చేసుకుంటూ పోతూ ఉంటాయి జీవితం అనర్థం నుండి పరమార్థం వైపుగా నడిచిపోతుంది ఎందుకంటే అవన్నీ ప్రేమ కార్యాలు గనక ప్రేమ కార్యాల్లో చేష్ట వాక్కు మనుగడ అన్ని ప్రేమే అవన్నీ కూడా ప్రేమ కార్యాలే కనుక నందగోకులంలో చూసేటువంటి ఆనంద తాండవం అంతా కూడాను జీవితానికి ఒక దివ్యమైనటువంటి మెరుగును ప్రసాదిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ నందగోకులంలో ప్రదర్శించినటువంటి క్రీడలు ఆనంద క్రీడలు బ్రహ్మానంద క్రీడలు ఆయన ప్రదర్శనలు ఎన్నో ఆయన వినోదాలు ఎన్నో ఆయన లీలలు ఎన్నో కాని మనం చూసేవి కొన్ని కృష్ణ హింసకు మారుపేరు కంసుడు అతని నికృష్ట కూటమిలో శతకోటి దరిద్రాలు సహస్రకోటి కోటి దౌర్భాగ్యాలు వాటిలో పూతన ఒకతే పూతన ఒక భయంకరమైనటువంటి రాక్షసి బాల ఘాతిని శిశు ఘాతికి పిల్లల్ని పసి చంపేటువంటి పులి బాలహంత్రి అన్యం పుణ్యం తెలియనిటువంటి నిర్దోషులైనటువంటి బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా హింసిస్తుంది చంపేస్తుంది అటువంటి పూతన మాయలు తెలుసు తనకు అది మాయం చేస్తుంది శిశువుల్ని మాయం చేస్తుంది కంసుడు ప్రేరేపిస్తే అతని యొక్క ప్రోద్బలంతో గ్రామాలలో పట్టణాలలో గొల్లపల్లెల్లో తిరుగుతూ బిడ్డల్ని మట్టు పోతూ ఉంది ఈ పన్నాగం అంతా శ్రీకృష్ణుడిని వధించేందుకే శ్రీకృష్ణుడు జన్మించాడని ఎక్కడో జీవిస్తూ ఉన్నాడని ఆకాశవాణి కంసుడికి తెలియజేసింది కనుక శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వధించాలి ఈ పాప కార్యానికి నడుం బిగించింది పాతకి పూతన కనుక శ్రీకృష్ణుడిని పట్టుకోవాలి అంటే శ్రీకృష్ణుడు ఎక్కడున్నా శిశువుగానే ఉంటాడు గనక శిశువుల్ని వధిస్తూ పోవడమే తన కార్యంగా పెట్టుకొని వెళుతూ ఉంది పూతన అసలు పూతనకి నామకరణం ఎవరు చేశారో తెలియదు గాని సార్థక నామదేవురాలు ఎందుకంటే పూతన పూత అంటే పవిత్రము సత్యము అని అర్థం పూతన పవిత్రము కానిది సత్యము కానిది అని అర్థం ఇంతకీ సత్యం అంటే ఏంటి నహి జ్ఞానైన సదృశం పవిత్రమిహే విద్యతే అని భగవద్గీత ఈ ప్రపంచంలో జ్ఞానానికి మించినటువంటి పవిత్రమైనటువంటి వస్తువు లేదు అర్థం కనుక పూత అంటే పవిత్రమైనటువంటిది అది జ్ఞానం కనుక పూతన పవిత్రము కానిది అంటే అజ్ఞానము అని అర్థం కనుక అజ్ఞానం జ్ఞానానికి విరోధి అలాగే అజ్ఞాన స్వరూపమైనటువంటి ఈ పూతన జ్ఞానరూపుడైనటువంటి పరమాత్మకు శ్రీకృష్ణ పరమాత్మకు విరోధి కనుక శ్రీకృష్ణుని వధించడానికి బయలుదేరి వచ్చింది నందగోకులంలో ప్రవేశించింది ఎలా ప్రవేశించిందో తెలుసా రాక్షస రూపంలో రాలేదు భయంకరంగా కనిపించడం లేదు అందంగా కనిపిస్తూ మనోహరమైనటువంటి రూప లావణ్యంతో మగువల్ని కూడాను మాయలో పడేసేటువంటి రీతిలో అందంగా సుందరంగా గోచరిస్తూ అట్లా కదిలిపోతూ ఉంది పోతన కానీ నందగోకులంలో ఉండేటువంటి గోపభామలందరూ అలాగే కళ్ళప్పగించుకొని చూస్తూ ఉన్నారు ఇంత అందాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు ఎవరి స్త్రీ పైగా పద్మాన్ని చేత పట్టుకుని పోతూ ఉంది బహుశా ఇవేమన్నా లక్ష్మీదేవే అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇలా మెల్లగా కదులుతూ కదులుతూ గోవిందుడు ఎక్కడైతే శయనిస్తూ ఉన్నాడో ఆ యశోద ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది యశోద రోహిణులు పూతలను చూచారు వాళ్ళు ఈవిడ అందానికి ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎందుకో తెలుసా మాయా అజ్ఞానం ఎప్పుడు అందంగానే కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ దగ్గరగా వెళ్లి అంటూ కదా అమ్మ మీరు ధన్యాత్మలు ధన్యజీవులు ఏ తల్లులకు లభించినటువంటి భాగ్యం మీకు లభించింది మేము ఉన్నాము ఎందుకు భూమికి భారం గాలికి అడ్డం కానీ ఇటువంటి బిడ్డకి జన్మనిచ్చినటువంటి తలు మీ జన్మే ధన్యం కనుక ఇలాంటి బిడ్డకు అందమైనటువంటి బిడ్డకు జన్మనిచ్చి పాలిస్తూ ఉన్నారే ఆహా మీ జన్మే ధన్యం కానీ మీరు గనక అనుగ్రహిస్తే మీరు నన్ను ఆశీర్వదిస్తే మీరు అంగీకరిస్తే నేను కొద్దిగా కాశిన్ని పాలిచ్చి ఈ బిడ్డకి నా జన్మని చరితార్థం చేసుకోవాలనుకుంటూ ఉన్నా అని ప్రార్థించింది అయితే ఇంతవరకు అందంగా కనిపిస్తున్నటువంటి ఈ స్త్రీ ఎప్పుడైతే ఒక్కసారి ఆ విధంగా పొగిడేసిందో పాపం యశోదారోహిణులు ఇద్దరు కూడా ద్రవించిపోయారు వెంటనే బిడ్డని ఆవిడ చేతికి అందించేశారు అమాయకంగా పొగర్తలకు లోనై జీవితాన్ని అన్యాయం చేసుకుంటూ ఉన్నారు పొగర్తలు ఎప్పుడు కూడా ఏ మానవునైనా పాతాలానికి తీసుకుపోతూ ఉంటాయి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని పూతనకు అందించారు ఇక్కడ మనం ఒక్క సత్యాన్ని గుర్తించాలి కాదు కాదు ఈ సత్యాన్ని వంట పట్టించుకోవాలి కూడా ఏమిటంటే అమాయకంగా పసికందును పాపిష్ట అయినటువంటి ఈ పూతన చేతికి యశోదారోహిణులు ఎందుకు అందిస్తూ ఇక్కడ వాళ్ళ బలహీనతలు ఎక్కడున్నాయి ఇది బలహీనత కాదు ఇక్కడ రెండు ప్రబల కారణాలు మనకు తెలుస్తూ ఉన్నాయి ఇది ఏమిటో తెలుసా ఒకటి పోతన రూపం ఆవిడ అందంగా ఉంది ఆ అందం వీళ్ల కళ్ళను మోసం చేసింది ఆవిడ చక్కగా మాట్లాడుతూ ఉంది భాషణం ఆ పొగర్తలు అవి వీళ్ల చెవులను కూడా మోసం చేశాయి కనిపించిందంతా కమనీయంగా ఉంటుందని ఎప్పుడు వినిపించేదంతా కూడా విశిష్టమైంది అని ఎప్పుడు భావించకూడదు కనుక ఏవి కనిపించినా ఏది వినిపించినా మనం ఆత్మానాత్మవేక జ్ఞానంతో సత్యాసత్య విచక్షణతో వాటిని అర్థం చేసుకుంటూ పోవాలి కాబట్టి పొగడతలు ఎక్కడ ఎదురైనా మనం కూడా వాటి గుర్తుపెట్టుకోవాలి ఎవరు మనల్ని పొగిడినా ఆ పొగడతలు వినడం తప్పు కాదు కాని ఆ పొగడతల్లో ఎక్కడైనా పోతన యొక్క కదలికలు ఉన్నాయేమో అనేది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండాలి ఎందుకని అజ్ఞాన స్వరూపం గనక ఎప్పుడు అజ్ఞానాన్ని వినకూడదు అజ్ఞానాన్ని చూడకూడదు కనుకనే మన మహర్షులు భద్రం కర్ణే భిశృయా భద్రం పశ్చే అని ప్రార్థనలు చేశారు ఎందుకో తెలుసా మా యొక్క చెవులు ఎప్పుడు మంచి విషయాలని వింటూ ఉండాలి మా యొక్క కళ్లు ఎప్పుడు మంగళకరమైనటువంటి వాటిని చూస్తూ ఉండాలి కనుక మంగళకరమైనటువంటి వాటిని వినడం మంగళకరమైనటువంటి వాటిని చూడడం ఇదే ప్రధానంగా జీవితంలో ఉండాలి అప్పుడు జీవితాలు మంగళకరంగా మారుతాయి ఇవి ఋషులు మనకు అందించినటువంటి ఆశీర్వాదాలు కృష్ణ పరమాత్మ పడుకోనుండేటువంటి ఊయల దగ్గరకు వచ్చింది పూతన తదేకంగా కృష్ణుడిని చూచింది కానీ రాక్షసైనటువంటి పూతనను చూడగానే బాలకృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు అన్నది భాగవతం ఎందుకని కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది బాలకా మరికాగ్రహం చరాచరాత్మా సన్నిలి క్షణ అన్నది భాగవతం వ్యాస భాగవతం విబుధ్య తాం తాం విబుధ్య ఆ వచ్చినటువంటి దాన్ని బాగా తెలుసుకొని ఏమని బాలకా మారికాగ్రహం కాబట్టి బిడ్డల్ని చంపేటువంటి మాయల మారి ఇది అని తెలుసుకొని వెంటనే కళ్ళు మూసుకున్నాడు అని అయితే వచ్చినటువంటి ఆవిడ పూతలని తెలిసిపోయినప్పుడు ఆవిడ మాయల మారి బాలహంత్రి కానీ శ్రీకృష్ణుడు కళ్లెందుకు మూసుకోవాల్సి వచ్చింది ఎలా తెలుసు ఆవిడ రాక్షసని సచరా చరాచరాత్మ కాబట్టి ఈ చరాచర ప్రపంచమంతా కూడాను నిండి నిబీకృతమైనటువంటి వాడు తానే గనక అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు తానే గనక చరాచరాత్మ సహా ఆ పరమాత్మ ఈ విశ్వానికి ఆధారమైనటువంటి వాడు గనక ఆ బాలహంతిని పూతన విషయం కూడా తనకు తెలుసు అలాంటప్పుడు కళ్ళెందుకు మూసుకోవాల్సి ఇంతకు ముందే చూచాం పోతన అంటే అజ్ఞానమని కనుక దాని భావం ఏమిటంటే అజ్ఞానాన్ని ఎప్పుడు కూడా మనం చూడకూడదు ఇది కేవలం ఉపలక్షణం వాస్తవంగా చెప్పాలంటే అజ్ఞానాన్ని చూడకూడదు అంతేకాదు అజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు వినకూడదు అజ్ఞాన సంబంధమైనటువంటి మాటలు మాట్లాడకూడదు అజ్ఞాన సంబంధమైనటువంటి విషయాల్ని ఆలోచించకూడదు అని అర్థం కనుక ఒకటి జీవితే ఇది ఉపలక్షణం కనుక అలా మనం అర్థం చేసుకుంటూ పోవాలి అయితే ఇప్పుడు దగ్గరగా వెళ్లి శ్రీకృష్ణ పరమాత్మని చేతిలోకి తీసుకుంది ఒడిలో పెట్టుకుని కానీ ఈ సన్నివేశాన్ని సున్నితంగా వేదాంత ధోరణిలో అత్యద్భుతంగా వర్ణించింది శ్రీమద్భాగవతం ఏమంటుందో తెలుసా అనంతమారోదంకమంతకం సుప్తమబుద్ధి రజు అబుద్ధి తెలియనటువంటి వాడు సుప్తం ఉరగం నిద్రపోయేటువంటి సర్పాన్ని యదా ఏ విధంగా అయితే పట్టుకుంటాడో రజ్జు దీహి అది త్రాడు అనుకొని నిద్రపోయేటువంటి సర్పాన్ని ఏ విధంగా అయితే పట్టుకుంటాడో అట్లాగే అనంతం అనంత స్వరూపుడు అంతకం దుష్టుల్ని అంతం చేసేటువంటి వాడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని తెలియక అంకం ఆరోపయత్ తన ఒడిలో కూర్చోబెట్టుకున్నది కాబట్టి తెలియనిటువంటి వాడు ఏ విధంగా అయితే ఇది త్రాడనుకొని పామును పట్టుకుంటూ ఉన్నాడో అట్లాగే అనంతరైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకోలేక ఇతను సామాన్యమైనటువంటి బాలుడు అనుకొని ఒడిలో కూర్చోబెట్టుకున్నదట కాని మరి పరమాత్మ మహేశ్వరత్వే బాలభవం విభావను కించిద్దు వాచన ప్రభ తాను సాక్షాత్ కూడాను కేవలం చిన్నపిల్లవాడుగా నటిస్తూ ఏమి తెలియనట్టుగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా ఒడిలో ఒదిగిపోయినాడట శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు పోతన ప్రారంభించింది మెల్లగా సన్నిచ్చింది ఆ తర్వాత పాలు ఉంది మెల్లమెల్లగా పాలు స్రవిస్తూ ఉన్నాయి ఆ చనుబాలు తాగుతూ ఉన్నాడు ఈవిడ పాలు ఇస్తూ ఉంది గుటగొట గోవిద్దా ఇక తాగేస్తూ ఉన్నాడు అట్లా కొంతసేపు అయింది తన పని ప్రారంభించవచ్చు అనుకొని విషాన్ని ఇస్తూ ఉంది పరమాత్మ విషాన్ని కూడా పానం చేస్తూ ఉన్నాడు విషమంతా కూడా అయిపోయింది ఆ తరువాత ఏం చేయాలన్న పోతే అర్థం కాలేదు కానీ పరమాత్మ మాత్రం తెలుసు ఎందుకో తెలుసా పాలిచ్చింది పాలైపోయినాయి మరి విషమిచ్చింది విషం కూడా అయిపోయింది ఇక ఇప్పుడు ఏమున్నవి మిగిలి ఉన్నవి ప్రాణాలు మాత్రమే అందుకని ఆ ప్రాణాలను కూడాను తోడేస్తూ ఉన్నాడు ఈ సందర్భంలో గెల కొట్టుకుంటూ సా ముంచ ముంచాలమితి ప్రభాషిణి ఇతి ప్రభాషిణి ఈ విధంగా బిగ్గరగా అరిచిందట పోతన ఏమని సా ఆ పోతన ముంచ ముంచాలం ఇది ముంచా ముంచ అంటే సంస్కృతంలో విడువు అని అర్థం నన్ను విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టు ఎందుకని అలం ఇతి అలం చాలు నువ్వు తాగింది చాలు పాలు నన్ను విడిచిపెట్టు అంటూ ఉందట పరమాత్మ అనుకుంటున్నాడు నువ్వు అంటూ నువ్వు ముంచా ముంచా అనుకుంటూ ఉన్నావే గాని నేను నిన్ను విడవను ఎందుకో తెలుసా ముంచా నిన్ను విడిచినా ఇక్కడ నీకు ఉండడానికి పాంచ కూడా లేదు కంచం ఉండదు మంచం ఉండదు నువ్వు ముంచా ముంచా అని అంటూ ఉన్నా ఇక ఎందుకో తెలుసా నిన్ను ముంచేందుకే పంచభూతాలకు పంచేందుకే అని అనుకుంటూ ఇప్పుడు చెబుతాడట చూడు నాకు పట్టుకోవడం తెలిసే కానీ విడిచిపెట్టడం తెలియదు నేను పట్టుకోను కానీ పట్టుకున్నానా విడిచిపెట్టను అంటాడట ఈలోగా పోతన ప్రాణాలు పట్టు తప్పుతూ ఉన్నాయి అనంత వాయువుల్లో విలీనమైపోతూ ఉన్నాయి ఇది పోతన సంహారం అజ్ఞాన నాశం దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ లీలను నంద గోకులములో ఆనంద గోకులములో ఆనంద తాండవంగా అందరూ పండుగ జరుపుకుంటారు ఎక్కడ చూచినా వేడుకలే ఏ వారలో చూసినా వేడుకలే ఏ ఇంటిలో చూసినా వెలుగులే ఎక్కడ విన్నా పాటలే ఎక్కడ చూచిన ఆటలే అందాల ముఠ మనోముల పంట అందాల ముట మనోముల పంట మా బ్రతుకంత తాను కింత మా బ్రతు కంట తాను అందాల మూట పంట అందాల మూట పంట సుడు పంపక యించినది పాలగతిని రక్కసి పూతన పాయ మాటలతో యశోదమ్మకు విన్నవించినది నివేదన మోస మెరుగని తల్లులిద్దరూ అంగీకరించారు మాయా ప్రార్థన పాపి పూతన్న గోపాలు నెత్తుకొని సాధింపసాగింది తన వంచన్న vishachittamunu irgina vibudu vishagallasakudu govindudu vishachittamunu irgina vibudu vishagallasakudu govindudu పూర్తి చేసే తను బాలు త్రాగు పూర్తి చేసే పని తన మెరిగిన బాలుడు పని తన మెరిగిన బాలుడు అందాల మూట మనోముల పంట అందాల మూట మనోముల పంట ంతాక వింతిందు పోతన పోయింది కాని నందగోకులంలో యాతన పోలేదు గోప భామల్లో వేదన పోలేదు యశోదారోహిణుల్లో ఆవేదన పోలేదు ఎందుకని పోతన చనిపోయింది ఇక ఎందుకు వీళ్ళకి ఆవేదన వాళ్ళ ఉద్దేశం ఒకటే వాళ్ళ ఆలోచన అంతా ఒకటే ఏమిటో తెలుసా భయంకరమైనటువంటి ఆ పిశాచి రాక్షసి ఆ పూతనని బాలకృష్ణుడు చూచాడు భయపడ్డాడేమో కనుక దిష్టి తీయాలి రక్ష పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండారట రక్షి గోపుచ్చ భ్రమణాదిహే వెంటనే యశోదారోహిణులు రక్ష పెట్టడానికి సిద్ధపడ్డారు గోప భామలు వెళ్లి కపిల గోవుని తీసుకొని వచ్చారు స్వామిని కూర్చొని పెట్టి ఏం చేస్తున్నారు గోమూత్రేణ స్నాపయత్వాజసార్ అర్భకహ ఆ పిల్లవాడికి గోమూత్రేణ కాబట్టి ఆవు పంచితంతో ఆవు తోకతో శరీరానంతా కూడా స్నాపయత్వ తడుపుతూ పునః మళ్లీ గో కాబట్టి ఆవు యొక్క చరణ ధూళితో అతనిని స్నానం చేయిస్తూ ఉండారట ఎందుకంటే గోవు పవిత్రమైంది అందుకనే గోమాత అంటాం మనం తల్లులిచ్చేటువంటి పాలు తాగి చిన్నప్పుడు పెరుగుతాం కాని ఒక దశలో తల్లి పాలు మనం తాగలేం కానీ జీవితాంతం మనకు పాలిచ్చి మనల్ని రక్షించేది గోవు గనక గోమాత పుణ్యప్రదమైంది మన యొక్క సంస్కృతిలో అందుకని అమ్మల కన్నా ఆవులే గొప్పవి అనుకుంటూ రక్ష పెట్టేటప్పుడు ఆవు యొక్క తోకలతోని రక్ష ఉంటారు తల్లులు కాకపోతే ఇక్కడ ఒక్క విషయం మనకు అర్థం కావాలి రక్షించేటువంటి వాడికి రక్ష గొప్ప విశేషం ప్రేమలు ఇట్లాగే ఉంటాయి ఇలాగే ఉండాలి అప్పుడే అవి ప్రేమలు అవుతాయి కనుక ఇది ప్రేమ యొక్క వైశిష్టం ఓం నమో భగవతే వాసుదేవ భక్తి సాధన విశిష్టమైంది పవిత్రమైంది కానీ సాధకుడు వివేకవంతుడై ఉండాలి మంచి ఒక్కటే సరిపోదు జ్ఞానం కూడా ఉండాలి జ్ఞానం లేకుండా ఆచరించేటువంటి కర్మల వల్ల మనకి ఏదైనా లభించవచ్చేమో కానీ పరమాత్మ లభించడు జ్ఞానం లేనటువంటి సాధనలు మూఢాచారాలు తెలిసి తెలియని సాధనలు ఇవన్నీ మనల్ని ఎక్కడికైనా తీసుకుపోవచ్చేమో కానీ పరమాత్మ వద్దకు మాత్రం చేర్చవు అసలు మనం ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో దీని ఫలితం ఎలాంటిదో ఇవన్నీ క్షుణ్ణంగా ముందే మనకు తెలిసి ఉండాలి దీనినే పురుషార్థ నిశ్చయం అంటారు పురుషార్థ నిశ్చయం లేకుండా చేసేటువంటి సాధనలు మనిషికి జ్ఞానాన్ని ఎప్పుడు ఇవ్వవు మోక్ష మార్గంలో అవి సాధకుడికి ఎప్పుడూ ఉపకరించవు దారి తప్పితే సమస్యలు తప్పవు జ్ఞాన మార్గమే చక్కని రాజమార్గం జ్ఞాతవ్యమే కర్తవ్యం ఇదొక అందమైనటువంటి మలుపు ఒక విధంగా చెబితే పరమాత్మ పిలుపు రిచువలిజం నుండి స్పిరిచువలిజం వైపుకు తిరగవలసినటువంటి తీయని వలపు ఈ ప్రపంచంలో ఏదైనా వినియోగమే విని అర్థం చేసుకోవడమే మన పని ఇది జరిగితే బ్రతకే నైవేద్యంగా మారిపోతుంది ఆ తరువాత ఏది లభించినా ప్రసాదంగా మిగులుతుంది వినడానికి మన మనసు సిద్ధంగా ఉండాలి బుద్ధి నిర్మలంగా ఉండాలి విశుద్ధంగా ప్రసన్నంగా ఉండాలి అంతటితో సరిపోదు అదృష్టమో అర్హతో అది వేరే విషయం కానీ శ్రోత్రియుడై ప్రామాణికంగా వినిపించేవాడు కూడా మనకు తోడు ఉండాలి అప్పుడే శ్రవణ ఫలం గోకులవాసుల భాగ్యంగా వాళ్ల పుణ్యఫలంగా తప ఫలంగా శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకు తోడుగా ఉన్నాడు చేయకూడనివి ఏవో వాటిని వాళ్ళకి తెలిపాడు చేయవలసినటువంటి వాటిని వాళ్ళ చేత చేయించాడు చిత్తము చిగురించేలా చేతము పరవశించేలా వాళ్ళకి చేయుతనిచ్చాడు చేయి బట్టి నడిపించాడు గుట్టు తెలిపాడు గుండెను గుడిగా మార్చాడు ఇదే గోవర్ధన పూజనం గోవింద దర్శనం కృష్ణ నందగోకులంలో ప్రతి ఏటా ఇంద్రయాగం చాలా వైభవంగా జరుగుతుంది అలాగే ఈసారి కూడాను చాలా వైభవంగా చేయాలని నందాది గోపుల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు నందుడి దగ్గరకు వచ్చి అడుగుతాడు నాన్న ఈ ఇంద్రయాగం ఎందుకు చేస్తున్నారు ఎవరి ప్రీతి కోసం చేస్తున్నారు దీనికి అధికారి ఎవరు సాధన సామగ్రి ఏంటి ఏ విధమైనటువంటి ఫలాన్ని ఊహించి మీరు ఈ ఇంద్రయాగం చేస్తున్నారు అసలు దీన్ని ఎందుకు చేయాలి అని ప్రశ్నించాడు అప్పుడు నందబాబు చెబుతాడు నాన్న మనం ఇక్కడ హాయిగా జీవించడానికి వర్షాలే ప్రధానంగా ఉన్నాయి వర్షం రావడం వల్లనే మనకి జీవనం కొనసాగుతూ ఉంది ధాన్యం లభిస్తూ ఉంది కనుక ఈ వర్షాలు మేఘాల వల్ల వస్తూ ఉన్నాయి మేఘాధిపతి ఇంద్రుడు కాబట్టి ఆ మేఘాధిపతి అయినటువంటి ఇంద్రుడిని గనక మనం అర్చించినట్లయితే వర్షాలు సక్రమంగా కురుస్తాయి మనం ఆనందంగా జీవిస్తాం గనక ఇది ఇంద్ర సంతృప్తి పరిచేది కోసం ప్రతి సంవత్సరం మేము చేసుకునేటువంటి యాగం ఇది ఇంద్రయాగం అని చెప్పాడు వెంటనే కృష్ణుడు అంటాడు నాన్న ఇది సమంజసంగా కనిపించడం లేదు ఇది శాస్త్రీయంగా నాకు కనిపించడం లేదు రెండవది పైగా ఇది ఒక ఆచారంగా మీరు చేసుకుంటూ ఉన్నారు ఆచారాలు చేసుకునేటప్పుడు అవి ఎంతవరకు శాస్త్రోక్తంగా ఉన్నాయో కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పారు వర్షం వల్ల మనం జీవిస్తూ ఉన్నామని ఇది సామాన్యమైనటువంటి విషయం నాన్న ఎందుకనంటే వర్షాలు కేవలం మన ప్రాంతంలోనే కాదు కురిసేది అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి పైగా ఇది ఒక ప్రత్యుపకార చర్యగా నా గోచరిస్తూ ఉంది సముద్రాలు మేఘాలని తయారు చేస్తూ ఉన్నాయి మళ్లీ మేఘాలు వర్షించి సముద్రంలోకి వెళుతూ ఉన్నాయి ఇది ఉపకారం ప్రత్యుపకారంగా జరుగుతూ ఉంది మనకొక్కరికే కాదు కానీ ఆచారం అంటే వేరే విషయం కానీ ఇక్కడ మనం విచారాన్ని కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం కొండ ప్రాంతంలో జీవించేటువంటి వాళ్ళం కాబట్టి మనం ఇక్కడ దేని మీద ఆధారపడి ఉన్నాము గో సంపద మీద ఆధారపడి ఉన్నాము కాబట్టి గోధనమే మనకు ప్రధానంగా ఉంది గోవులు చక్కగా సంరక్షింపబడడానికి వాటికి కావలసినటువంటి తృణమంతా కూడాను సస్యమంతా కూడాను ఎక్కడ లభ్యమవుతుంది గోవర్ధన పర్వతం లభ్యమవుతుంది కనుక ఈ గోవర్ధన మనకు పరమాత్మగా నా ఉన్నాడు కనుక ఇంద్రుడి కోసం చేసేటువంటి ఇంద్రయాగాన్ని ఆపి గోవర్ధన పూజ చేస్తే బాగుండు అని నా ఉద్దేశం ఎందుకో తెలుసా అంతటా నిండినటువంటి పరమాత్మ ఈ గోవర్ధనగిరిలో ఆ జగన్నాథుడే నాకు తెలుస్తూ ఉన్నాడు కాబట్టి గోవర్ధనగిరి ఏదో కాదు ఇది జగన్నాథుని యొక్క స్వరూపం ఈ విశ్వానికి పరమాత్మ ఎప్పుడైతే కారణమై ఉన్నాడో కార్యరూపంలో ఉన్నదంతా కూడా పరమాత్మే గనక ఎక్కడ మనకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ప్రయోజనం లభించినా అది భగవత్ ప్రసాదంగా భావించాలి భగవత్ స్వరూపంగా భావించాలి కనుక ఈ గోవర్ధనగిరి ఈ గోవర్ధన జగన్నాథుడు అని నా అభిప్రాయం ఆయనే మనకు దిక్కు మనకు దిక్కు ఈ గోవర్ధన నాథుడు జగన్నాథుడు అందరికీ దిక్కు అయి ఉన్నాడు నాన్న ఇంద్రుడికి కూడా అయిన దిక్కు అన్ని దిక్కుల్లో తానే ఉన్నాడు తూర్పున జగన్నాథుడు తానే దక్షిణాన రంగనాథుడు తానే పడమట ద్వారకానాథుడు తానే ఉత్తరాన బద్రీనాథుడు తానే కాబట్టి మనం ఒక్క పని చేద్దాం ఇంద్రయాగాన్ని ఆపి బ్రహ్మ దృష్టి ఉత్కర్షాత్ ఇది విగ్రహారాధన కాబట్టి ఈ గోవర్ధన రూపంలో గోచరించేటువంటి వ్యక్తం అయ్యేటువంటి జగన్నాథ స్వరూపాన్ని మనం అర్చిస్తాం నాన్న అని తెలియజేశాడు సశాస్తీయమైనటువంటి అవగాహనని ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ అందించాడో నందాది గోపులందరూ కూడా అంగీకరించాడు ఈ మార్గంలోనే ఈసారి వైభవం చేసుకోవాలి పండుగ జరుపుకోవాలి అని నిర్ణయించుకున్నారు ఇప్పుడు స్వామి అంటాడు నాన్న మనం కొండ ప్రాంతంలో ఉన్నాం కనుక విప్ర గోపర్వత పూజ ప్రధానమైనదిగా నాకు తెలుస్తూ ఉంది ఈ గోవర్ధనాథుడికి పూజ చేసేటువంటి సమయంలోనే మనకు హితం కోరేటువంటి పురోహితులు జ్ఞానం కలిగినటువంటి బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి దక్షిణలు ఇస్తాం వాళ్ళను పూజిస్తాం ఈ గోవులు ప్రధానంగా మనల్ని పోషిస్తూ ఉన్నాయి గనక గోపూజ కూడా చేస్తాం అట్లాగే పర్వతం వీటన్నిటికీ ఆధారంగా మనకు ఉంది గనక ఈ గోవర్ధన కూడా పూజ చేస్తాం అని తెలియజేసి ఏతన్ మమ మతం తాత క్రియతాం రోచతే ఏతన్ మమ మతం ఏతత్ ఇది నా అభిప్రాయం నాన్న తాత క్రియతాం ఎది రోజతే అయితే ఎది రోచతే క్రియతాం ఏదైతే నీకు ఇష్టంలో ఉంటుందో అది నువ్వు చేయొచ్చు నేను చెప్పానని నువ్వు చేయాల్సినటువంటి అవసరం లేదు ఇది నా అభిప్రాయం అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు సాధారణంగా కృష్ణుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు భగవద్గీతలో కూడా ఇదే చెప్పాడు అన్ని శ్లోకాలు చెప్పిన తర్వాత పద్దెనిమిది అధ్యాయులు పూర్తి చేసే సమయంలో అర్జునుడితో కృష్ణుడు చెప్పింది ఏమిటంటే అర్జున నేను నీకు చెప్పవలసిందంతా చెప్పాను ఇక నీకు ఏది ఇష్టమో నీవు దాన్ని ఆచరించు అని ఎందుకని అంటే ఒకరి యొక్క భుజాల మీద కూర్చొని ఎప్పుడు సాధనలు చేయించలేం అవగాహనని ఇవ్వాలి అర్థమయ్యేటట్టు చెప్పాలి కానీ వాళ్ల అంతఃకరణ తో వాళ్లే ఆచరిస్తూ ముందుకు పోతూ ఉండాలి కనుక ఈ గోవర్ధన పూజ ఇలాంటిది అనేటువంటి విశిష్టమైనటువంటి ఆరాధనను తెలియజేసిన తర్వాత నందాది గోపులందరూ కూడాను అంగీకరించి గోవర్ధన పూజ అత్యంత వైభవపేతంగా జరిపారు ఈ గోవర్ధన పూజతో చెలించినటువంటి గోవర్ధన నాథుడు ఒక్కసారి స్పందించాడు ఆయన స్పందనలో గోవర్ధన పర్వతం నుండి యమునా జలాలు స్రవించాయి దానినే మానస కుండని భక్తులు వెళ్ళి దర్శిస్తూ ఉంటారు అంటే పరమాత్మ చేసినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆరాధన ఎంత విశిష్టమైందో మనకు అక్కడ తెలుస్తూ ఉంది కనుక భావ శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అటువంటిప్పుడు భావగ్రాహి జనార్దన మన భావాన్ని గ్రహించేటువంటి వాడు పరమాత్మ కనుక పరమాత్మ మనను చక్కగా తప్పకుండా రక్షిస్తూ ఉంటాడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు ఈ విధంగా గోవర్ధననాథుని యొక్క పూజ చేసి అర్చన చేసి ఆ దివ్యమైనటువంటి ఫలాన్ని నందాది గోపులందరూ కూడాను గోవులు గోపికలు గోపవాలలు అందరూ కూడాను అక్కడ పొందారు గోవర్ధన పర్వతం నుండి స్రవిస్తున్నటువంటి ఆ యమునా జలని మానస గంగను అందరూ నమస్కరించి తల మీద చల్లుకొని పానం చేశారు ఇప్పుడు గోవర్ధననాథుడికి పూజ చేసిన తర్వాత ఆయనకి నమస్కరిస్తూ ఉండారు ఈలోగా ఒక విచిత్రం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించి వాళ్ల ముందు నిలబడి చూడండి గోవర్ధననాథుని పూజను మీరు చేశారు ఇప్పుడు నేనే ఆ గోవర్ధననాథుడు నేనే జగన్నాథుడు నన్ను కూడా అర్చించండి నిలబడ్డాడు వెంటనే ఆ నందాది గోపులందరూ కూడాను అక్కడ చేరి పరమాత్మను కూడా అర్చించారు అదంతా అయిన తరువాత నందగోకులంలో ఉన్నటువంటి ఆ జనమందరూ భక్తులందరూ కూడాను స్వామి పాదాలకు మొక్కి నమస్కరించారు వాళ్ళు నమస్కరించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తాను కూడా ఆయన పాదాలకు నమస్కరించుకున్నాడు ఇది మూలం వ్యాసభాగవతంలో ఉంది ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నానంటే గోవర్ధననాథ పూజ చేసిన తరువాత జగన్నాథుని మనం అర్చిస్తాం కాని జగన్నాథుడి కన్నా నేను వేరుగా ఉన్నాననేటువంటి భావన కలిగి ఉంటాం జగత్తు జగన్నాథుని యొక్క స్వరూపం పరమాత్మ నుండి దేన్ని దూరంగా తీసుకెళ్లలేము అనంతుడైనటువంటి పరమాత్మలో ఏది కూడా అన్యంగా భిన్నంగా ఉండేందుకు లేదు కనుక పూజ చేసే సమయంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని అనంత శక్తిమత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పూజ చేయొచ్చేమో గానీ ఒక దశలో ఎవడైతే పూజ చేస్తూ ఉన్నాడో కూడా అర్చనలో విలీనమైపోవాలి తాను కూడా పరమాత్మ స్వరూపంగా మారిపోవాలి ఇక్కడ భావం నశించాలి అందువల్ల తానే పరమాత్మ స్వరూపం అనేటువంటి దివ్యమైనటువంటి అవగాహనని వాడికి అక్కడ అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా గోవర్ధననాథుని యొక్క పూజ దివ్యంగా ముగిసింది అందరూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు కానీ ఒక వ్యక్తి హృదయంలో మాత్రం కలత ప్రారంభమైంది అతడే ఇంద్రుడు ఇంద్రుడు అనుకుంటూ ఉన్నాడు కదా ఇంతకాలం ఈ నంద గోకులంలో ఇంద్రయాగం ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉండింది కానీ ఈ సంవత్సరమే ఇలా ఆగిపోయింది అడ్డంకులు వచ్చాయి అవరోధాలు వచ్చాయి దీనికి కారణం ఈ అర్భకుడు ఈ పిల్లవాడు ఇతడు ఆజ్ఞాని మంద భాగ్యుడు తానే గొప్ప పండితుడిని విర్రబిగేటువంటి వాడు అటువంటి వాడి మాటలు విని ఇలా చేశారు గనక వీళ్లకు బుద్ధి చెప్పాలి అని అభిప్రాయపడ్డాడు అంతే ఇవ్వవలసినటువంటి ఆజ్ఞలన్నీ ఇచ్చాడు వాతావరణం అంతా మారింది ఆకాశంలో మార్పు వచ్చేసింది లేనటువంటి మేఘాలన్నీ వచ్చి చేరే ఉరుములు మెరుపులు చూస్తూ ఉండగానే ఆకాశం అంతా కూడాను దట్టమైనటువంటి చీకటి వ్యాపించింది కుండపోతగా వర్షం కురవడం ప్రారంభించింది పిడుగు పాట్లతో ప్రారంభమైంది ఏం చేయాలో పాపం ఈ భక్తులకంతా అర్థం కాలేదు ఇంద్రుని యొక్క మనోగతాన్ని అర్థం చేసుకున్నటువంటి పరమాత్మ నవ్వి వాళ్లందరినీ ఆశీర్వదించి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి చేతి మీద నిలబెట్టాడు అందరికీ సైగ చేశాడు మీరందరూ వచ్చి గోవులు గోపాలురు అందరూ కూడా వచ్చి గోపికలు ఈ గోవర్ధన గిరికి మీరు విశ్రమించండి అంటే వాళ్ళందరూ అక్కడ ఉండిపోయారు కానీ కొండపోతగా వర్షం కురుస్తూనే ఉంది ఇలా ఏడు రోజులు వర్షం కురిసింది ఈ ఏడు రోజులు పరమాత్మ కొండని ఎత్తి వాళ్ళని కాపాడుతూనే ఉన్నాడు ఇది ఒక దివ్యమైనటువంటి అనుభూతి భగవంతుడు అభయప్రదానం చేశాడు భక్తులు నిర్భయంగా ఆ కొండ కింద కూర్చొనున్నారు ఏడు రోజులు కొండ పోతగా వర్షం కురుస్తూనే ఉంది ఒక్క చేతి మీద ఏడు రోజులు ఈ పర్వతాన్ని ఎత్తిపట్టే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆపదలు ఏడు రోజులు ఇట్లా కొనసాగుతూనే ఉంది కానీ భగవంతుని యొక్క అనుగ్రహ సంపద ఏడు రోజులు కూడా వాళ్ళకి తోడుగానే ఉంది ఏడు రోజులు అనడంలో కూడా ఆధ్యాత్మిక సందేశం ఉంది వారానికి ఏడు రోజులు కనుక ప్రతి క్షణం భగవంతుని యొక్క కృప మన మీద వర్షిస్తూ ఉండాలి ఆయన అనుగ్రహ ఛత్రం కింద మనం సేద తీర్చుకోవాలి అనేది దీంట్లో ఉండేటువంటి అంతరార్థం కింద కూర్చొని నిర్భయంగా కూర్చొని భగవంతుని యొక్క అనంతమైనటువంటి ఆ వైభవాన్ని చూస్తూ పులకరిస్తూ పరవశిస్తూ నందాది గోపులందరూ కూడాను అలాగే చూస్తూ ఉండారట అరే రేరే రే మధ్యలో ఈ కళ్ళు రెప్పలు పడుతూ ఉన్నాయి ఈ దివ్యమైనటువంటి రూపాన్ని గోవర్ధన గిరిధారిని దర్శించేటువంటి ఈ దివ్యమైనటువంటి సమయంలో ఈ పవిత్ర సమయంలో ఈ రెప్పలు పడకుండా ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటూ తదేకంగా స్వామిని చూస్తూ ఉండాలట తదేవ అవలోకయది సురభిళయమునా సుందర సురభిళయమునా నందనందను రసమయ రాగధను సుందర సురభిళయమునావను नीतिना मोहनवाला कुंदनीतिना मोहनवाला भक्तुल बरुनु दिचेडि लीला कुंदनीतिना मोहनवाला भक्तुल बरुनु दिचेडि लीला శ్యాసుందరుని గ డివేణ శరుని గ మూసే రెపల్ సురభిళయమునా తీరవను నందూని రసమయ రాగధనో సుందర సురభిళయమునా తీరవను ఏడు రోజులు కురిసి కురిసి ఆకాశం కూడా అరిచిపోయిందేమో ఏం చేయాలో ఇంద్రుడికి తోచలేదు ఆయన గర్వం అంతా అణిగింది వెంటనే ఒకసారి క్రిందికి దిగి వచ్చి పరమాత్మ పాదాల మీద పడ్డాడు వర్షమంతా ఆగిపోయింది పొంగి ప్రవహిస్తూ ఉన్నటువంటి వడి తగ్గింది మళ్లీ పర్వతాన్ని ఎక్కడ అక్కడ పరమాత్మ పెట్టాడు ఇతను మాత్రం ఏడుస్తూ ఇంద్రుడు స్వామి పాదాల మీద పడి క్షమించమని కోరుతూ ఉన్నాడు పైగా ప్రార్థిస్తూ ఉన్నాడు నమస్భ్యం భగవతేమనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వత పతయే నమ హే భగవాన్ నీ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలుసుకోలేనటువంటి అల్పజ్నుణ్ణి కించగ్నుణ్ణి నేను నీవు అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడివి అంతటా నిండి నిబుడీకృతమైనటువంటి వాడివి సర్వాంతర్యామివి అందరిలో వసించేటువంటి వాడివి హే భగవాన్ భగవతే నమహ తుభ్యం నీకు నమస్కారం అంటూ పాదాల మీద పడి కామధేనువి ఇచ్చినటువంటి క్షీరంతో పరమాత్మ యొక్క పాద పద్మాల్ని అర్చించాడు దీనినే ఎక్కడైతే ఇంద్రుడు కామధేనువు యొక్క క్షీరంతో పరమాత్మ యొక్క పాద పద్మాల్ని అర్చించాడో దానిని సురభికుండ్ అని అంటూ ఉంటారు భక్తులు దర్శిస్తూ ఉంటారు కూడా వెళ్ళి ఇప్పుడు పరమాత్మ తెలియజేస్తాడు ఇంద్రుడికి ఏమిటి సందేశమో తెలుసా గతంలో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం చేత సంపదలు రావచ్చు పదవులు రావచ్చు గౌరవాలు కూడా రావచ్చు కానీ గౌరవాలు వచ్చాయని వాటితో పాటుగా గర్వం కూడా పెరిగితే ఆ తర్వాత మిగిలేవన్నీ సంపదలు కాదు ఆ పదలే అనేటువంటి సందేశాన్ని ఇంద్రుడికిచ్చి ఇంద్రుని కూడా ఆశీర్వదించాడు ఎల్లచర మృగభూసుర నరూపా జలచరమృగసురూపా గోప గోపికా గోప గోపికా జన పవన రూపా జల చర్మగభూసురూపా జలచరగభూసురూ ారక గోపీ పాలక గోవర్ధన్నో ధారక గోపీ జన పాలక గోపుల సంపోషోధరక్షరుముల మెరుపుల జడివా నలతో బాధించను సురపతి పుట్ట కొడుగు వలె గోవర్ధనమును పైకెత్తి తిరి శ్రీపతి గాలికి పోయను గర్వములు దిక్కై నిల్లి చను చరణములు గాలికి పోయను గర్వములు దిక్కై నిల్లి చను చరణములు నీకరము సోకిన ఆ కుండదే భాగ్యము జల్లచరములు గబూసుర నరూ ృగూసు గోవర్ధనగిరి నెత్తినటువంటి ఈ పవిత్ర లీలలో ముఖ్యంగా మనం మూడు విషయాలు అర్థం చేసుకోవాలి మొదటిది మూఢాచారాలు పనికిరావు ఏది ఆచరించినా జ్ఞానంతోనే ఆచరించాలి రెండవది గర్వము దర్పము దంభము ఇవన్నీ ఎప్పుడు పతనానికే దారితీస్తాయి మూడవది భక్తి ఎప్పుడు మనిషిని రక్షిస్తుంది ఈ మూడు విషయాలు ఈ గోవర్ధన లీలలో మనం అర్థం చేసుకున్నాం ఈ విధంగా జీవితంలో జీవన సత్యాలను అర్థం చేసుకుంటూ తదనుగుణంగా జీవించినప్పుడు మనం మోక్షాన్ని పొందుతాం జీవితం మహారణ్యం జగన్నాథుడే మనకు ఏకైక శరణ్యం ఓం నమో భగవతే వాసు మనం ఎవరినైతే ప్రాణతుల్యంగా ప్రగాఢంగా ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు క్షేమ సమాచారాలు ఎవరైనా గనక మనతో ముసటిస్తే ఆ ముచ్చటించిన వారిపై కూడా మనకు ప్రేమ కదులుతుంది వాళ్ళు కూడా మన ప్రేమకు పాత్రలు అవుతారు అటువంటి వారితో స్నేహం మనకు ఆహ్లాదాన్ని ఇస్తుంది మనసుకు అలాంటి వారితో ముతటించడం ఆనందంగా ఉంటుంది వాళ్ళ రాక మన హృదయానికి హాయినిస్తుంది అలాగే గతంలో మహాత్ములు ఉపయోగించినటువంటి వస్తువులు వాళ్ళు చెరించినటువంటి ప్రదేశాలు కూడా మనకు పూజనీయంగా ఉంటాయి ఈ కళ్ళజోడు ఆ మహాత్మునిది ఈ వస్త్రం ఆ దివ్యాత్మునిది ఈ పాదుకలు ఆ సంత పురుషునివి వారిని మనం చూడకపోయినా ఈరోజు వాళ్ళు ఉపయోగించినటువంటి పవిత్ర వస్తువుల్ని మనం చూడగలుగుతున్నాం అనుకుంటూ గబుర్పాటు చెందుతూ చెలించిపోతూ ఉంటాం అలాంటప్పుడు పరమాత్మ యొక్క దివ్య దేహంతో సంబంధం కలిగినటువంటి వస్తువుల విషయంలో ఏమనాలి అవి వస్తువుల పరమాత్మ స్వరూపాలు వస్తుల జడాలే అయినా వాస్తవానికి అవి జడాలు కావు వాటి మీద చైతన్య ముద్రలున్నాయి అవి పరమాత్మ స్వరూపాలు వాటిని చూడగానే మన హృదయం చెలించిపోతుంది మహర్షులకు కూడా అవి ధ్యానావేశాన్ని కల్పిస్తూ ఉంటాయి ఇటువంటి పవిత్ర ధ్యాన వస్తువు శ్రీకృష్ణుని మురళి సర్వులను సమ్మోహింపజేసిన చైతన్య రవళి బృందావనములో వేణునాథం కురుక్షేత్రములో గీతాగానం ఈ రెండు వేద నాదాలు వేదాంత సునాదాలు వేణుర్మధురో మురళి తీపి శ్రీకృష్ణుని చరణధూలి తీపి అని వల్లభాచార్యుడి వారు మధురాష్ట్రకంలో దివ్యంగా వర్ణించారు మురళి చరణూలి ఈ రెండింటి భాగ్యాన్ని మహాత్ములు సంతపురుషులు భాగవతోములు పోటీపడి వర్ణించారు కారణం ఏమిటో తెలుసా అదేమ అనుక్షయం కాదు ఈ రెండు పరమాత్మ యొక్క దేహాన్ని అంటుకొని ఉంటాయి దూరం చేసినా మళ్లీ అంటుకుంటూ ఉంటాయి అది వాటి యొక్క భాగ్యం గోపికల యొక్క భక్తి పరమోత్కృష్టమైనది అని మహాత్మల యొక్క అభిప్రాయం అస్తివం ఏవం యథావ్రజ గోపికానాం అని నారద భక్తి సూత్ర ప్రబోధం అటువంటి గోపికలు కూడా చెల్లింపజేసింది వేణు మురళి గానం గోపికల్ని ఒకచోట కూర్చొనిచ్చేది కాదు వంట వార్పులు చేయనిచ్చేది కాదు నిద్ర పోనిచ్చేది కాదు హాయిగా ఉండనిచ్చేది కాదు గోపికలు ఇంట్లోని వారితో మాట్లాడాలని అలా లేచేటప్పటికీ పెదవి విప్పేటప్పటికీ మురళి నాద వినపడుతుంది వెంటనే పెదవులు మూతబడతాయి మనసు పారవశ్యంతో మోగబోతుంది అట్లాగే ఏదో పని చేయాలని లేచేవారు మురళీనాదం విలపడుతుంది అంతే కదలికను కోల్పోయి నిత్యేష్ఠులై వృక్షాల్లాగా అలా నిలబడిపోతూ ఉండేటువంటి వారు మురళీనాదం వినిపిస్తే చాలు కళ్ళు చెవులు కాళ్ళు మనస్సు ఏమీ పనిచేసేవి కావు అన్నిటికీ తన్మయమే హృదయమంతా చైతన్యమే కృష్ణ దివ్యమైన వేణునాదానికి గోపికల గోవుల గోపుల హృదయాలు ద్రవించిపోయేవి నెమళ్లు పురివిప్పి నాట్యం చేసేవి చెట్లు చలనాన్ని కోల్పోయేవి కొండలు ద్రవించడం ప్రారంభించేవి గాలి ఏని దీపాలు ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే మహర్షులు నిత్యేష్ఠులై నిలబడే అలా చూస్తూ ఉండిపోయేవారు పరమాత్మ యొక్క అధరామృతాన్ని గ్రోడుతూ సదా భగవంతునితో కలిసి జీవించేటువంటి ఆ మురళి మహాత్ములకు కూడా భక్త్యావేశాన్ని కల్పించేది కుశలం స్మేణుహో అయం వేణుహో ఈ మురళి కిం కుశలం ఆచరత స్మ ఏ విధమైనటువంటి పుణ్యం చేసిందో గత జన్మల్లో అని మహాత్ములు ప్రశ్నించుకుంటూ ఉండేటువంటి వారు కృష్ణముఖ నిర్గత వేణునాద పీయూష ముత్తబంహ కృష్ణముఖ నిర్గత వేణునాథ పీయూషం గోలు ఎట్లా ఉన్నాయంటే కృష్ణుని యొక్క ముఖ కమలం నుండి బయలుబెడలుతూ ఉన్నటువంటి వేణునాద సుధని పిబంత్య చెవులతో పానం చేస్తూ ఉన్నాయట ఎట్లా పానం చేస్తున్నాయో తెలుసా ఉత్తభిత కర్ణపుటై పిబంత్య చెవులు నిక్కబుడుచుకొని అవి పానం చేస్తూ ఉన్నాయట ఎందుకంటే ఇది శ్రీకృష్ణుని యొక్క వేణునాదామృతం గనక ఈ అమృతాన్ని వీణులు పానం చేస్తూ ఉంటే ఒకవేళ గనక తల క్రిందకి దిప్పితే దించితే ఆ చెవుల్లో నుంచి ఈ అమృతం ఎక్కడ జారిపోతుందో ఎక్కడ కారిపోతుందో అని అనుకుంటూ తలను పైకెత్తి చెవులు నిక్కబుడుచుకొని వింటూ ఉన్నాయట ఎందుకని ఏ దివ్యమైనటువంటి వేణునాదామృతం మా వీణుల్లో ప్రవేశిస్తూ ఉందో ఇది మళ్లీ ఎక్కడికి పోకుండా మాలోనే ఉండాలి అని అనుకుంటూ గోవులు చెవులు నిక్కబుడుచుకొని అలా పిబంత్యహా పానం చేస్తూ ఉన్నాయట వీణులతో ఆ వేణునాదామృతాన్ని కనుక శ్రీకృష్ణుని మురళి వాస్తవానికి అది అందమైన చైతన్య రబడి ైతన్య తన్య ఆ రవము నో విన్న tanmayamai nadi gopika tanuvunu marachindiradika tanmayamai nadi gopika tanuvunu marachindiradika brindavannilo nandana nandannu nee brindavannilo nandananndannu nee mogina mohana murli chaitanya sundar avalli chaitanya sundar avalli ఆనాదము వికాసముదింప ఆ రాగము విరాగము నింపగా ఆనాదము వికాసముదింపగ కదిలింది చైతన్య గీతికా అల్లింది సుందర మాలికా కదిలింది చైతన్య గీతికా ललिंद सुंदर मालिका वृंदावनिलो नंदनंदनुनी वृंदावनिलो नंदनंदनुनी मोगिना मोहना मुरली चैतन्य सुंदर रवली चैतन्य सुंदर रवली సరళినీ ఫలి కిందరళి ఆ జీవన సరళినీ పలి మురళి రతుకు బాటను నేర్పింది నెమలి జీవన పలికింది మురళి బ్రతుకు బాటను నేర్పింది నెమల్లి బోధను పలికింది నాలుకా పరవశమైనది వేదిక బోధను పలికిల్ది నాలుకా పరవశమైనది వేదిక పొందదగినది లేదిక वृंदावनिलो नंदनंदनुनी वृंदावनिलो नंदनंदनुनी भोगिना मोहन मुरली चैतन्य सुंदर रवली चैतन्य सुंदर रवली वृंदावनिलो నందనాన్ని బృందావనిలో నందనాన్ని నోకిన మోహన మురళీ చైతన్య సుందరవళి చైతన్య సుందరవళి మురళిలో అంతా ఖాళీయే ఆమె ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ మురళిని తన అధరామృతంతో ఎప్పుడూ నింపుతూ ఉంటాడు ఊదుతూ ఉంటేనే ఊరేగింపు ఆపితే అంత నిశ్శబ్దం మురళికి కర్తృత్వం అంటూ లేదు నిమిత్తమాత్రంగా చెలిస్తుంది ప్రేమలో చెలిస్తూ ఉంటుంది తాను తేలికగా ఉంటుంది ప్రేమలో తేలిపోతూ ఉంటుంది తూలిపోతూ ఉంటుంది తనలో తనకు ఎవరో అడ్డు లేదు తనేమో ఇతరులకు ఎప్పుడూ అడ్డు కాదు ఒడ్డు చేరేందుకు ఇదే మార్గము అంటుంది మురళి నీవు ఖాళీగా ఉంటే శ్రీకృష్ణుడు నీకు తోడుగా ఉంటాడు అనేదే మురళి యొక్క సందేశం పరమాత్మ ఊదుతూ ఉంటే మురళి రమం మనకు వినిపిస్తూ ఉంటుంది కనుక ఊదడం కనుక ఆపేస్తే అది ఆగిపోతుంది ఊదుతూ ఉన్నంత సేపే అందులో శబ్దం కనుక ఇది సృష్టి స్థితి లయాన్ని తెలియజేస్తూ ఉంది అంటారు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వేణురవామృత పానకిశోరం సృష్టి స్థితి లయ హేతు విహారం స్మరవారం వారం వెదురుకు పువ్వు పుయ్యదు కాయ కాయదు కానీ వేణువు యొక్క ఎద పండింది కనుక తన బ్రతుకు పండింది హృదయం కూడా పండింది ఏమీ లేని మురలికి ఏదీ లేని మురలికి ఎవరూ లేని మురళికి మాధవుడే సమస్తం అయ్యాడు అందుచేతనే ఓం వేణునాద విశారదాయ నమ అని ప్రార్థిస్తూ ఉన్నాం ఇదంతా మురళి యొక్క సుకృతం మురళి గొప్ప తపస్వి వేణువు వెదురు నుండి పుట్టింది వెదురు యొక్క వేరు చాలా కఠోరంగా ఉంటుంది ఆ కర్కమైనటువంటి వేరు నుండి వచ్చినటువంటి వెదురు తనలో కఠోరమైనటువంటి స్థితి లేకుండా బోలుగా వచ్చింది అంటే అహంకార మమకారాన్ని అరిషడ్ వర్గాన్ని విడిచిపెట్టి తాను ఖాళీగా వచ్చింది ఇంతేకాదు కత్తితో దానిని ఖండించిన గడుపులు చెక్కేందుకు అగ్నిపై కాల్చిన ఎండలో ఎండబెట్టినా కాలిన ఇనుప ముక్కతో రంధ్రాలు చేసిన మారు పలకకుండా దీన్నంతా భరించింది మురళి పరమాత్మ కోసం నిరీక్షించింది అందుకే పరమాత్మ హృదయాన్ని ఆకర్షించగలిగింది కనుకనే ప్రేమమయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ మురళిని చేతబట్టుకొని ఇంత బాధన అనుభవించింది కదా ఎంత బాధపడుతూ ఉందో ఈ మురళి అని అనుకుంటూ తన సుకుమారమైనటువంటి హస్తాల్లో దాన్ని పెట్టుకొని మెత్తగా మెల్లగా చల్లగా అలా ఒత్తుతూ ఉంటాడు అంతేకాదు బాగా కాలింది గనక ఇది ఇనుపతో ఇనుముతో బాగా కాల్చారు గనక ఇది బాధపడుతూ ఈ కాల్చినటువంటి బాధ ఉందేమోనని మెల్లగా చల్లగా అలా ఊపుతూ ఉన్నాడు ఊదుతూ ఉన్నాడు ఇదంతా కూడా ప్రేమ కానీ ఈ కార్యమంతా కూడాను ఒంటి కాలి మీద నిలబడి చేస్తూ ఇదంతా మురళి యొక్క పుణ్యం తనకంటూ మురళికి ఒక రాగం లేదు మురళి వినిపించే రాగాలన్నీ రాస పరమాత్మవే అలాగే మనం కూడాను మనలో కదిలేటువంటి ఆలోచన మన మాట మన చేష్ట ఇవన్నీ కూడాను పరమాత్మ కొరకై ఉండాలి పరమాత్మ వై ఉండాలి అప్పుడే జీవితం దివ్యంగా శోభిస్తుంది మురళిలాగా ఎవరైతే అర్హులై ఉంటారో అటువంటి వారు పరమాత్మ యొక్క కృపక పాత్రలు అవుతూ ఉంటారు దేనినైనా ఆశించవచ్చు కానీ ఆశించింది పొందాలి అనుకుంటే మాత్రం అర్హతను సంపాదించడం చాలా ప్రధానమైనటువంటి విషయం కాబట్టి మురళి అర్హతను సంపాదించింది ఇలా మురళిలాగా ఎవరైతే అర్హతను సంపాదించుకుంటారో తమలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సార్య అరిషడ్ వర్గాల్ని ఖాళీ చేసి ఖాళీ అయిపోతూ ఉంటారో అటువంటి వారిని పరమాత్మ తనకు తానే గ్రహించి అనుగ్రహిస్తాడు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు అంతేకాదు వాళ్ళ కీర్తిని ఇనుముడింపజేస్తాడు మురళీధర్ వంశీధర్ వేణుగోపాల్ మురళీ మనోహర్ మురళీ కృష్ణ ఇలా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు అంటే ముందు ము మురళిని పెట్టుకుని మురిసిపోతూ ఉంటారు పరమాత్మ కన్నా ముందు మురళి యొక్క నామం చేరిపోయింది ఇదంతా మురళి యొక్క భాగ్యం శ్రీకృష్ణుని మురళీ గానం అమృత గానం అమర ఒక కారానికి పరిమితమైనది కాదు ప్రతి వ్యక్తిలో అవ్యక్తంగా కదిలే అనాహత ధ్వనియే ఈ మురళీ గానం ఇదే ప్రణవంగా మన మన నుండి కదిగేటువంటి మాట మన శబ్దం మన రాగం మన నాదం ఇవన్నీ కూడా ప్రయత్నంతో కదులుతూ ఉండే కనుక వీటిని అహత ధ్వనులు అంటారు ఇది అహత నాదం కానీ శ్రీకృష్ణుల యొక్క మురళి నాదం అలాంటిది కాదు ఇది ప్రయత్నంతో కలిగేది కాదు సహజంగా ఉండేది అన్ని శబ్దాలకి అన్ని నాదాలకి ఆధారమైనటువంటిది ఈ అనాహత శబ్దం ఇదే ప్రణవ నాదం నిరంతరం ప్రతి మనిషిలో సాగుతూ ఉండేటువంటి దివ్య నాదే ఈ ప్రపంచంలో ఒక శబ్దం మరొక శబ్దం ఒక రాగం మరొక రాగం ఒక నాదం మరొక నాదం ఇంపుగా సొంపుగా వీరులకు విడుదల చేస్తూ ఉంటాయి ఎంతవరకు తెలుసా శ్రీకృష్ణుని యొక్క మురళీ గానం వినపడనంత వరకే మురళీ నాద కనుక వినిపించిందే ఇవన్నీ పోతాయి కారణం ఈ నాదాలని కూడాను ఆధారమైంది ఏదో ఆ పరమ నాదని మురళీ గానం గనక అంతవరకు శోభించినటువంటి ఈ రాగాలన్నీ కూడాను కళాహీనంగా కనిపిస్తూ ఉంటాయి ఇది మురళి యొక్క దివ్యమైనటువంటి వైభవం శ్రీకృష్ణుని మురళీ గానంలో వెగటు ఉండదు వింటున్న కొద్దీ ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తూ ఉంటుంది కనుక ఈ సుఖం ప్రత్యక్షణ వర్ధమానం అంతేకాదు ఇది ప్రేమ కార్యం ప్రేమైవ కార్యం అనుభవిస్తే అంతరించేది కాదు అనుభూతిగా నిత్యం హృదయంలో మిగిలిపోయేది కనుక ఈ సుఖం అనుభవ రూపం మురళీగా నానికి ఆద్యంతాలు లేవు ఇది రసస్వరూపం అనంతం నుండి అనంతానికి పరుగులిడే అమృత రసవాహిని మురళి గానం కనుక ఆది లేని ఈ వేణు వైభవ చర్చకు ఆరంభించాను వర్ణించాలని ఆరంభించాను అంతం లేని ఈ వేణు చర్చను ఎలా ముగించాలో దీనికి ఎక్కడ ముగింపు పలకాలో తెలియక తెగమకబడుతున్నాను కారుణ్యమూర్తి ప్రక్కనే ఉండినా కాలం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయీన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్తోవ కలి వర్షదు పర్జన్య పృథివీ సాని దేశోయోభర బ్రాహ్మణసూ నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవాసిష్యం శాశ